అందాము దంభోధర్మధ్వజత్వం దర్ప ధనస్వజనాది నిమిత్త ఉస్తేక అంటే పొగరు సంస్కృతులకు అక్కడ అందమైన పదం పొగరు సో ధనము స్వజనము ఆది శబ్దం చేత మీరు ఇంకా కొన్ని ఇతర విషయాలను కూడా తీసుకొచ్చు కొంతమందికి తాము అందగాళ్ళము లేకపోతే తాను అందగచ్చాను లేకపోతే తాను అందగాడు అని పొగరు నాలుగు జిల్లాల్లో నా అంతటి అండగా లేదు అనేదో ఇలాంటి కొంతమందికి రూపం వల్ల పొగరు వస్తుంది కొంతమందికి తపస్సు తపస్సుని బట్టి పోగరు అంటే పది జిల్లాల్లో నాంత తపస్యాలి లేడు అది పోగరు ఇంతకుముందు హనుమంతుడి విగ్రహాలు ఏవైతే ఎత్తాయి పెట్టానో అంతకంటే ఎత్తైన విగ్రహాన్ని నేను పెడతాను అంటే దంభం అవుతుంది అది దంభ ఇది మీరు ఈ ఈ చూడాలంటే ఒకటి సర్కార్ డిస్ట్రిక్ట్స్ అది ఇక్కడ సర్కార్ డిస్ట్రిక్ట్స్ లో రోడ్ రోడ్డు మీద పక్కన అలా జరుగుతాను పెడత అది వన్ ట్వంటీ ఒకటి పెడితే వన్ థర్టీ ఇంకొకటి పెడితే వన్ ఫార్టీ చౌ స చౌరాష్ట్రాలో హనుమంతుడు అదే పెద్ద ఈ బస్సు వెళ్ళేప్పుడు ఎక్కడ దిమ్మంటాడు అంటే ఆ హనుమంతుడు విగ్రహం దిమ్మంటారు అది కూడా ల్యాండ్ మార్క్ శుభే హనుమంతుడు అక్కడ ఎక్కడ ఉంటారు లక్షణం దానికి పాలాభిషేకం ఉంటాడు ఆ జిల్లాలో పాలనే సరిపడా ఉన్నాడు ఇలానే ఇదంతా దమ్మంలో కూర్చున్నా దేవుడికి అభిజానం చేయాలంటే రోడ్డు చేయాలా ఇంట్లో హనుమంతుడి బొమ్మలు పెట్టి చేసుకోవచ్చు కదా అంటే చిన్న శివరంగం ఇంట్లో చేసుకోవచ్చు కదా గుర్తుకప్పుడు కాకుండా మూల గుర్తుని చేసుకోవచ్చు కదా ఇంట్లో వాళ్ళకుండా డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళేదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే నేను అభికారం చేస్తానని మొత్తం ఇంట్లో ఎవరికి విస్ట్రాండ్ లేకుండా చేయకూడదు అలా చేయకూడదు మూల గుర్తుని చేసుకోవాలి సో ఇలాంటివన్నీ దంభాలు దర్పంలోకి వస్తే నాంత తపస్టయాలు ఇంకెవడు లేడు అని అది దర్పంలోకి వస్తుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది మీకు ఆ పాయింట్ చాలా బాగా అర్థం అవుతుంది చక్కగా అర్థం కానీ పేరు చెప్తే బాగుండదు కదా కాబట్టి దర్పానికి దంభానికి పేర్లు చెప్పకూడదు ఉంటే వాటి లక్షణమే చెప్పాల్సింది నాంత తపస్యా నీకు ఒకరి అంటాడు దర్పంలోకి వస్తుంది దర్పము దంభము అలాగే ఉంటుంది సో ఇటువంటి అనేక లక్షణాల చేత పొగరు మోత్తనం ఏదైతే కలదో అది ఆసు సంపదలో పడుతుంది అతిమానశ్చ నేను ఇందాక అభిమాన అన్న దంభో దర్పో అభిమానశ్చన్న తప్పో అతిమాన పూర్వోక్ అంటే నాతిమాని అన్న చోట చెప్పారు అంటే అత్యథం మాన అభిమాన ఎస్ విద్య సహ అతిమాని తద్భావ అతిమానిక తదభావ నాతిమాన అంటే ఆత్మన పూజ్యతాతిశయ భావన భావ తాను పూజించతైన వాడు తాను గొప్పవాడు తాను పూజించదగిన వాడు అనే భావనకి అతిమానము అని పేరు నీకు ఒక దృష్టాన్ని ఏదో సభ ఈ సభలో ఎలా దొరకారంటే స్టేజ్ మీద ఎనిమిది కుర్చీలు వేస్తారు అయితే నాకు స్టేజ్ మీద కుర్చీలు దొరకలేదని ఒక ఆయన కోపం వస్తుంది కొన్ని స్టేజ్ మీద కుర్చీలు అనుకుంటే ఆడియన్స్ లో కుర్చీ ఉంటుంది అందులో నేను ఆడియన్స్ లో కూర్చో నేను స్టేజ్ మీద కూర్చో ఆయన వచ్చి అక్కడ పచ్చాడు చర్చిలో కూర్చోడు ఎవరో అయ్యా దాని గుర్చీలో కూర్చోడు అక్కడ ఇటు నడుస్తూ ఉంటాడు అప్పుడు ఈ ఆర్గనైజర్ సభలో గమనించి అయ్యా దయచారు అని ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఆయన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోడు కాదు స్టేజ్ మీద కూర్చోబెడితే ఆయన కూర్చొని ఆ సభలో పాల్గొంటాడు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఆయన ఉపన్యాసాలు మొదలైపోయాయి ఆయన పేరు కూడా పిలవలేదు కొంతసేపు అక్కడ తచ్చాడి నెల్లగా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు మనస్సులో ఉండే దుర్మార్గులు నా అంతటి మహాత్ముడు సభకొస్తే పఠించుకోకుండా ఉండిపోయినారు అని అని అనుకుంటాడు అంటే తాను పూజింపదలిగిన వారిలో గొప్పవారు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా పూజింపదగిన వారే కదా అందుకోసమే కదా స్టేజ్ మీద కుర్చీ వేసుకుని కానీ వాళ్ళందరికంటే కూడా తాను పూజింపదగిన వారిలో గొప్పవాడను కానీ వీళ్ళు నన్ను పూజించుటలేదు అనేటువంటి దృష్టి ఏదైతే ఉందో అది అభిమానము అంటారు ఈ అభిమానము చాలా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది మీరు విన్నారో లేదో కన్నారో లేదో ఇప్పుడు విఘ్నేశ్వరుడి విగ్రహం యాత్ర వస్తుంది శోభాయాత్ర విసర్జనానికి తీసుకెళ్తారు ఆ విగ్రహం సైజు కొంచెం చిన్నది ఉండాలి అది ములగాలి కదా అక్కడికి తీసుకెళ్ళాలి మునిగిట్లో ఆ హుషేసాయంతా పూడికతో నిండిపోయి మురికి నీరు అదంతా అది పెద్ద లోతే ఉండదు ఆ నీరు కూడా చాలా మురిగ్గా ఉంటుంది దాంట్లో పడాస్తం తీసుకెళ్లే విగ్రహాన్ని కాబట్టి దాని ఆ ఉస్సాగర్ యొక్క లోతు లోతుపాత్రలు తెలుసుకుని మరీ పద్దెనిమిది అడుగులు ఇరవై ఆరు అడుగులు అంటే ఆ దాంట్లో మొలగనదు దాన్ని ఏం చేయాలంటే ఈ ప్రొత్తులైన ఏదో పెట్టి ఇలా పొడవాలి పొడిస్తే కానీ మొలగదు మొలగదు అలా ఉండకూడదు విగ్రహం విగ్రహం ఎలా ఉండాలంటే తీసుకెళ్లి దాంట్లో పెడితే అలా స్లోగా మునిగిపోయిట్లో ఉండాలి వీళ్ళ తినేసి ఓన్లీ వన్ థింగ్ నో అదర్ రీజన్ థింకింగ్ అంటే ఎంత పెద్ద విగ్రహం పెడితే గణపతికి అంత సంతోషం వీడు అమ్ముకుంటారు అభిప్రాయం హనుమంతుడి విగ్రహాల హనుమంతుడి విగ్రహాలు అవి అక్కడ ఫిక్స్డ్ అవి కదల గణపతి విగ్రహాలు మళ్ళీ మంచి రావాలి విసర్జనం చేసి రావాలి కదా విగ్రహం సో విగ్రహం వస్తోంది దానికి స్వాగతం చెప్పాలి స్వాగతం చెప్పేందుకు పూవులు వేయాలి స్టేజ్ ఎక్కితే గానీ పూలు వేయడం కురం కదా అది పెద్ద విగ్రహం అని చెప్పి ఒక స్టేజ్ కడతారు స్టేజ్ అంటే ఎలా కడతాను ఈ టెంట్ హౌస్ వాడికి ఎవరికి వాడు ఆ దేవదాన చెట్లలో ఈ మామూలు డబ్బాలో పాత డబ్బాలు ఉంటాయి కదండీ ఈ బెళ్ళు ఇవి వస్తాయి మన రాణిగంజి షాపుల దగ్గరికి వెళ్తే వెళ్ళితే వాళ్ళు బయటపడేసే పెడతారు పూర్వం ఆ చెట్లను కొట్టుకొచ్చి వాటి మేకులకు వచ్చి వాడు తయారు చేస్తాడు అదేమి ఏకు చక్ర వేస్తాడు అనుకుంటున్నారా మీరు ఇలా వంకరి దంకర ఫోన్స్ ఏమో పెట్టి వెరీ కూర్ క్వాలిటీ స్టేజ్ ఒకటి తయారు చేసి దాని మీద రేపటిక్ బరకం ఒకటి పడేస్తారు మీరు బరకం చూసి బాగుంది అనుకుంటారు కదా నాకు చెందిన స్టేజ్ ఎలా వస్తుంది దాని మీద ఎక్కేస్తారు జనం అది పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది తీరా విగ్రహం సమీపించే రెండు వందల ముందే ఎక్కేయడం వీళ్ళందరూ ఆ విధ్నసులు మీరు పూజలు పూజలు అంటే ఏంటి నేను విఘ్నేశ్వరుడికి స్టేజ్ మీద నుంచి అందరూ చూసుకున్నప్పుడు పూలు సమస్యలు కాదు నేను మీకు క్రితం క్లాసులో చెప్పాను మొదటి మూడు శ్లోకాలు అయిపోయాయి ఇంకా మిగిలిన నాలుగు మిగిలిన శ్లోకాలన్నీ అక్ష్యంతల వేయటంలోనే ఉంటుందండి అని నేను చెప్పాను కదా ఈ పాఠం ఇలాగే ఉంటుంది మీకు నచ్చకపోతే కొద్ది రోజులు మీరు సెలవు తీసుకోండి ఈ పాఠం ఇలాగే ఉంటుంది సమాజంలో ఉండే కుళ్ళు మనం ఇక్కడ గట్టిగా పరిశీలిస్తాం మీరు చాలామంది ఈ కుళ్ళని కూడా అనుకోకపోవచ్చు ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు తాను యజ్ఞం చేసి ఊరంతా ప్రకటిస్తే అది దంభము అది అసూర సంపదని మీరు మీరు అనుకోకపోవచ్చు అలాగే మీ ఉద్దేశం అలా ఉండకపోవచ్చు శుద్ధేం యు గివ్ అప్ గీత ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఎక్కడ ఇలా చెప్తున్నాడు పాఠం అనుకుంటే మీరు ఈ పాఠమే కాదు ఈ పైన రాబోయే లెక్చర్స్ రెండు వేల పదిహేడులో ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇలాగే ఉంటుంది పాఠం పదహారు మరి గీతంతో అలాగే ఉంటుంది అంతేతనే జనాలు గీతం చదవడం ఇప్పుడు మఠాలు పీఠాలు ధర్మశాలలు దేవాలయాలు అక్కడ ఎక్కడ గీతం ఎందుకంటే గీతం చదివితే వాళ్ళు చేసే పనులతో అసలు ఎక్కడ వ్యాల్యూ సపోర్ట్ ఉండదు వేరే పాయింట్ సపోర్ట్ ఉండదు కాబట్టి సో ఇదంతా అభిమానం అనే కేటగిరీలోకి అందుకు అత్యంత పూజ్యులు అంటే స్టేజీలు విరిగిపోయాయి అంటే మీకు ఏమర్థమైంది అన్న స్టేజీ విరిగిపోయింది అంటే కింద నిలబడ్డాకంటే నాకున్న గొప్పతనానికి నేను జనంలో ఉండకూడదు స్టేజీ మీద ఉండాలి అనే అతిమానం గల వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉందనే కదా అదే కదా అతిమానం అంటదే కదా స్టేజీ విరిగిపోవడం చంద్రబాబు గారు ఒకసారి స్టేజీ విరిగిపోయి కింద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు తీసుకువెళ్ళి అవుట్ పేషెంట్ సంథింగ్ లైక్ దాట్ అలా ఎందుకైందంటారు అంటే చంద్రబాబు గారు ఏ స్టేజ్ ఆ స్టేజ్ మీద తాను నిలబడి ఆ ఫోటోలో తాను ఉండాలి అనే అతిమానము కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల సంఖ్య అది చాలా ఎక్కువగా ఉందనమాట నలభై యాభై ఉంటే అది స్టేజ్ మోస్తుంది అది రెండు వందల దాకా ఉంటే అది ఆయన అక్కడ నిండి పడిపోయారు వీళ్ళ శిక్ష ఈ అతిమానము అనేది సమాజంలో చాలా ఎక్కువగా ఉంది చాలా దురదృష్టకరమైన విషయం అతిమానము క్రోధ క్రోధ ఇది ఇంతకు ముందు మనం చదివేము క్రోధము అనేది అంటే తెలుగులో కోపము అంటారు సంస్కృతం కోపము అన్నారు కోపశబ్దానికి అర్థం సో అయితే డిఫరెంట్ ఉన్నది క్రోధము అనే అంటారు తెలుగులో సంస్కృతం అంటే ఇంగ్లీష్లో యాంగర్ అని ట్రాన్స్లేట్ చేస్తారు తెలుగులో కోపము అనువాదం చేయాల్సి ఉంటుంది పది మందికి తెలుసు పదమైతే రోజు కోపము రావడము తగునా ఒక ప్రశ్న అయితే అంతకంటే మౌలికమైన ప్రశ్న ఇంకొకటి కలదు కొన్ని సందర్భాల్లో కోపం వస్తే అది కరెక్ట్ అయినా అంటే కోపంలో కరెక్ట్ అయిన కోపము కరెక్ట్ కాని కోపము అనే రెండు ఉన్నాయా కొంతమంది ఉన్నాయ ఇంట్లో నేను కోప్పడతారు కోపడి ఈ మాత్రం కోపడకపోతే వీళ్ళు చెట్టు జాతంలో ఉండదు వీళ్ళకి ధ్యాల్లో పెట్టాలంటే ఈ మాత్రం కోప్పడడం తప్పదు అని అనుకుంటారు అని సపోర్ట్ చేసుకుంటారు కోపాలను సపోర్ట్ కాదు జస్టిఫై అంటారు జస్టిఫై చేసుకుంటా అసలు ఇది క్వశ్చన్ మీరు పెద్దలు ఆలోచించండి జస్టిఫైయబుల్ యాంగర్ అంటే కరెక్ట్ అయినా కరెక్ట్ అనాలేజ్ ఉండదు ఉండదు అంటే ఎత్తి పరిస్థితులలోనైనా సరే కోపము తప్పు అన్న ఏ పరిస్థితుల్లోనైనా సరే కోపము తప్పు పెద్దవాడు చెడతాడు అయినా కోపం కూ వాడు మీద పడి కొడతాడు అయినా కోపం కూర్చుకోవడం అన్యాయం చేస్తారు అందుకని అపకారం చేస్తారు అయినా కోపించుకోరా అంటే కోపించుట అనేది అన్ని పరిస్థితులలో తప్పే అనే ఒక దృఢ నిశ్చయంలో మీరు ఉండగలరా అది అవసరం ఎందుకంటే ఒకప్పుడు క్రోధమును తెచ్చుకున్నట అంగీకారము అది తప్పు కాదు అనే అభిప్రాయంలో కనుక మీరు పడిపోయారంటే ఇంక జీవితంలో క్రోధం అలా ఉంటూనే ఉంటుంది ఏదో పేరు మీద అది కాదు దూడంగా అది వాస్తవం కూడా కాదు ఇంట్లో రహస్యం ఉండదు క్రోధంతో మీరు జీవితంలో దేనిని సాధించలేదు క్రోధమును చూపి మీరు జీవితంలో దేనిని సాధించలేదు ఇంకా ఇంకెందుకు క్రోధం ఏదైనా సాధించగలిగితే వాళ్ళే క్రోధం ఉన్నందుకు లాభం కలిగిందని అనుకోవచ్చు ఏది సాధించలేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ క్రోధము కాదు ఆలోచించాలి ఒకప్పుడు చిన్న ఇరిటేషన్ అవుతుంది ఇరిటేషన్ ఉంటే చికాకు చికాకు పెరిగి క్రోధం అవుతుంది ఆరంభంలో చికాకు కొంచెం ఈ పొందుతుంటే క్రోధము అవుతుంది కాబట్టి ఆ చికాకు కూడా తప్పే ఎందుకంటే ఇది క్రోధానికి దారితీస్తోంది కనుక కనుక క్రోధము తాగాదు ఇది మీరు ఆలోచించాలి జరిస్ నో జస్టిఫైయబుల్ యాంగర్ ఆల్ యాంగర్ ఈజ్ రాంగ్ క్రోధ ఎరినో ఎరినో ఎగ్జిక్యూకి ఫలానా క్రోధము అసుర సంపద అనేది క్రోధం ఏదైనా కూడా అసుర సంపదలోకి వస్తుంది కాబట్టి దీని గురించి ఆలోచించాలి ఆ విధంగా అర్థం చేసుకుంటే క్రమంగా మీరు క్రోధం దూరమైపోతుంది క్రోధం కనుక దూరం కాకపోతే ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోలేకపోతారు క్రోధం మంచిది కాదు తర్వాత దూర్వాస మహర్షుణ్ణి ఇవ్వడం అయిన కోపం ఇవన్నీ కథలు కథల్ని మీరు ఎప్పుడు ఉపనిపించవద్దు కల్పించథలు ఇవన్నీ కూడా ఆయన మహర్షి అయితే క్రోధం ఉండడానికి వీలు క్రోధం ఉంటే మహర్షి అవ్వడానికి వీలు లేదు కథల్లో అలా కథల్లో ఇప్పుడు సినిమాకి వెళ్ళారని కొన్ని నెలలను ఉంటారు నెలలు లేకపోతే సినిమా ఉంది అలాగే కథల్లో కూడా ఏదో కొంత నెగిటివ్ పాజిటివ్ పెడితేనే కథ అవుతుంది లోపల మలుకులు ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి శాపాలు ఇచ్చే ఋషుల్ని కొంతమందిని మనం పెట్టుకోవాలి అలా వచ్చాడు ఈ దూరువాసీ వచ్చాడు కాబట్టి అన్ని కల్పితమైన క్యారెక్టర్స్ యూ షుడ్ నాట్ ఎక్దమ్ సీరియస్లీ స్వామి తీసుకుంటే విజ్ ఓకే బట్ మహర్షి అంటూ ఉన్నాడు అన్నట్లయితే అది మహర్షుల యొక్క స్వరూపానికి అది అవమానం మహర్షులు కరుణామయులు దయ వారి స్వభావం దయ కరుణ అలా ఉంటారు మహాత్ము అంతే తప్ప మహర్షులు చీటికి చీటికీ మాటికి అలా అంటారు తెలుగు ఎక్స్ప్రెషన్ చీటికీ మాటికి చేపాలు ఇచ్చేట్లో ఉండాలి నా కమండలం ఎందుకు మహాత్మ అంటే చేపనివ్వాలి అది అక్కడ ఉన్న తీసుకురా పోయి ఎందుకు రాంటే చేపలు ఇవ్వాలి ఎవరికి సార్ నీకే ట్టుకురా వీడు కమండం పట్టుకొచ్చేస్తారు చేపం పట్టుకొచ్చావు నీకు డబుల్ చేపలు ఇస్తారు పోయి నీళ్ళు తీసుకురా అంటే వీడే నీళ్ళు పట్టుకొస్తే ఇప్పుడు రెండు చేపలు ఇస్తాడు వాడు ఆ కమండం తీసుకుని పారిపోతారు ఎందుకంటే వాడికి శాప ఉంటే వాడు చూసి ఉంటుంది విజయ అంటే ఎలా ఉంటారా విజా మహర్షుడు యొక్క రక్షణ మహర్షుడు మంత్రము ఇత్యాది మంత్రములను దర్శించిన మహాత్ములు క్షణ ఉంటుందా ఇదంతా సినిమాల్లో పెట్టింది సినిమాల్లోనూ అక్కడక్కడ కథల్లోనూ పెట్టింది తప్ప ఏమీ స్థానము లేదు ఇట్లా కాబట్టి క్రోధము చాలా తప్పు పారుష్యమే వచరుషవచనం పారుష్యం అంటే పరుషముగా మాట్లాడతాం పరుషంగా మాట్లాడతాం మృదువుగా ప్రేమగా మాట్లాడాలి తప్ప పరుషంగా మాట్లాడుకోవాలి కొంతమంది పరుషంగా మాట్లాడతారు అది అది అసూరస ఇలాంటి వాళ్ళు మనకు కనపడతారు పరుషంగా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకూడదు వాళ్ళు ఏమనుకుంటారంటే పరుషంగా మాట్లాడటం తమ క్వాలిఫికేషన్ అనుకుంటారు కొంతమంది చెప్తారు కూడా నేను చాలా శ్రాంక్ గా మాట్లాడతాను మీరు శ్రాంక్ అన్నది ఏమైతే అనుకుంటున్నారో అంటే క్వాలిఫికేషన్ అది పరుషము అని మీరు తెలుసుకోండి నేను చెప్పాలి ఎవరైనా ఆయన నేను కొండగా మాట్లాడుతున్నానని అనుకోడు నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను తప్పదు ఇంకొక ఆయన అన్నారు నేను బ్లంట్ గా చెప్తాను ఏదైనా సరే తప్పదు ఎప్పుడు కూడా మీరు విషయాన్ని క్లాస్లో ఏ ఒక్కరిని ఉద్దేశించి ఉండదు కనుక క్లియర్ కట్ గా చెప్పే హక్కు మీకు ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఎవరితోటి కూడా అలా చెప్పకూడదు ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన పూజ చేస్తున్నారు అనుకోండి అంటే పూజ ఇంట్లో చేసుకుంటే సమస్య లేదు రోడ్డు మీద కూర్చి చేస్తారు కాలో గట్టి మీద కూర్చుని జపం చేసుకో ఆయన ఎవరో మీరు కాలువగట్టి జపం చేసుకున్నారు ఇది దంహం అండి అని చెప్పకూడదు అది అది దమ్హం ఆయనతో చెప్పకూడదు ఆ తర్వాత ఎప్పుడో క్లాస్ అవుతుంది ఆయన వచ్చి క్లాసులో కూర్చుంటారు అప్పుడు అలాగా అలాగే మన ఊరికి అలాగొట్టనకూడదు అంటే ఆయనకి మళ్ళీ తగులుతుంది వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్ లో కూర్చుని జపము ఇత్యాది అని కొంచెం దాన్ని మార్చి పూజ ఇత్యాది ఇత్యాది పెడితే పర్వాలేదు జపము పూజ ఇత్యాది పుణ్యతను మార్గం మంది చూసి ఇట్లా చేయడం అనేది దంభం అవుతుంది అని చెప్పి ఊరుకోవాలి ఆయన తెలుసుకుంటే తెలుసుకుంటారు లేకపోతే అంటే ఆయన కనపడినట్లేముండవు దంభం ఎక్కువ ఉండవు అని చెప్పి నేను బ్లంట్ గా నాకు అలా వాడతాను అని తప్పదు ఎప్పుడు పరుషంగా మాట్లాడుకోవడం జనాలు అలాగే ఉంటారు డ్రహ్మంతోనే ఉంటారు ఏం చేస్తాం డ్రహ్మంతో ఉంటా సో అందరికీ మనం మాట్లాడలేదు ఇది వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరుషంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు కాఫీ రోజు షుగర్ తక్కువైందనుకోవాలి ఏమిటే ఈ షుగర్ ఏంటి మీ నాన్న కొన్నాడేమన్నా షుగర్ నేను కొన్న సుగరే కదా లే ఇంకో చెంచా అని అలా ఎందుకన్నా ఇంకొక చెంచా షుగరు తెచ్చు పెడతావా అనో లేకపోతే దాన్ని చెయ్యి ఊరుకోలేదేమో నేనే తెచ్చుకుంటానులే అనో అనర్థం అంతే తప్ప మీ నాన్న కొంటున్నాడు అనుకుంటున్నా షుగర్ నేను కొంచున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను లే ఇంకోసారి అలా అనుకో పరుషంగా పెద్దానికి వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుంటే అమ్మాయి మనసు కష్టపడుతుంది అలాగే ఆమె కూడా వీణ్ అలా అనుకోడు నీకు ఏడేళ్ళ నుంచి ఉద్ధరిస్తున్నాయి ఉద్యోగి దాకా ప్రమోషన్ లేదు నేను చూడ పట్టింద ప్రమోషన్ పెట్టుకుంటాడు అని ఆయన ఏంటనుకోండి లేదు ఊళ్ళో వాళ్ళంటే బాధపడ్డా తల్లిదండ్రులు అన్నా బాధపడ్డా పట్టుకున్న భార్య అంటే మటుకు కష్టపడ్డ కాబట్టి ఆయన అలా అనుకోండి ఆయన అలాంటి మనస్సులంటే కష్టం ఉంటుంది ప్రభుత్వం లేదు ఒక ఆయన పిహెచ్డీ చేసేవాడి కొంత వస్తుంది సమ్ ఇట్ డినా ఎంఎస్సీ అంటే ఒక పుస్తకాలు చదివేసి ముక్కును పెట్టుకుని ఆ పరీక్షలో ఛాయీస్లో అవి ఉంటాయి లాసెస్ ప్లాస్ అయిపోతుంది పిహెచ్డీ ఎలా వర్క్ అవుతారు దానికి ఏదో కొన్ని రిజర్వ్స్ అవి వస్తే కానీ ఏదో కష్టపడుతున్నాడు ఆ పిహెచ్డీ వర్క్ ఆ భార్య అంతే ఏమైనా నేను రీసెర్చ్ కొండొచ్చిందా అందనుకోండి అది సత్యమే కానీ భార్య విధంగా పరుషంగా మాట్లాడితే పాపం మనసులో ఎంత కష్టపడతాడు ఆవిడ్ని ఓవైపు తన రీసెర్చ్ సాగట్లేదనే దుఃఖంలో ఉన్నవాడు బాధ్యతను దెబ్బలాలేదు ఎలా దెబ్బలాడతాడు సిగ్గు సిగ్గు తగ్గారు తన రీసెర్చ్ బాగులేదని ఆవిడ అడుగుతున్నమాట యథార్థమైనప్పుడు అది తనకి తెలుస్తూ ఉన్నప్పుడు ఆవిడ్ని నువ్వు నన్ను అలా అంటావా దెబ్బలాలని అడిగదా అంటే అవిడే ఉంటుంది నేను ఉన్న మాట కానీ నేను అన్న కల్పించాను అని అనుకోండి మరీ ఇంకోసం వస్తాను నోరు వస్తూ ఉంటుంది కానీ పాపం అవమానాన్ని కాబట్టి పరుషంగా మాట్లాడుకోవాలి దాన్ని మాట్లాడాలి ఎందుకు పరుషంగా ఎందుకు మాట్లాడటం ఇతరుల ఇతరుల మనస్సుకి బాణము తగిలి మనస్సు కష్టపడి ఎందుకు మాట్లాడాలి అలా మాట్లాడుకోట్టి పరుషం వచ్చాము చాలా తప్పు శంకర్ను దృష్టాంతం స్థలతో యథా కాణం చుష్మాన్ వీరికి రెండు కళ్ళు ఉన్నాయి ఒకడికి కాండడు అంటే ఒక కన్నాయి ఇదే శుక్రాచార్యుడు వస్తున్నాడు అంటే పురాణంలో ఏమన్నారంటే శుక్రాచార్యుడికి ఒకే కన్ను అని కతుడ్డి పురాణంలో వీటి ఏదే శుక్రాచార్యుడు వస్తున్నాడు ఎలా ఒంటి కన్ను ఏదో అన్నాం ఎలా ఒంటి కన్ను ఇలా అన్నాం ఆ తప్పుగా రాదు వాడు మనసు కష్టపడుతుంటాడు వాడి వీక్నెస్ మనం అవహేళన చేసి ఇట్లా వాడి మనస్సు కష్టపడిలా అనుకోవడం ఇంకా వీరు పంగు రూపవాన్ ఇలా అందగాడు ఇంకోడు అష్టావకరుడు అష్టావకరుడు అంటే కొంద వికారంగా ఉంటాడు ఎనిమిది వంకర్లు ఉంటాయి ప్రతి రెండు మూడు వంకర్లు ఉంటాయి ఐదు ఎనిమిది ఉంటాయి మనిషికి వంకర్లు ఉంటాయి మొక్కల దగ్గర వంకరు ఉంటుంది నడుము దగ్గర వంకరు ఉంటుంది ముందుకి వెనక్కి నడుము మెడ దగ్గర వంకలు ఉంటుంది రెండు చేతుల దగ్గర వంకర్లు ఉంటాయి మూడు నుండి ఐదు వంకర్లు అవి మొత్తం మీద నేను ఐదు వంకర్లు ఎక్కడ ఆయన ఇంకో మూడు ఉన్నాయి ఈ ఐదు కాకుండా దాంట్లో మరీ అధ్వానంగా నూటి వంకర ఒకటి నూటిలా వంకరగా ఉంటుంది అలాంటివి కన్ను ఒక కన్ను ఇటు ఇంకో కన్ను నటు ఉంటుంది వంకర సమంగా ఉండాలి కదా ఉండవు వంకరగా ఉంటుంది ఈ వంకరగా ఉంటుంది ఇలాంటివి ఇంకో మూడు వంకర్లు ఉన్నాయి చూడడానికి వికారంగా ఉంటాయి ఆయన్ని ఆయన్ని అవహేళన చేశారు ఎవరు అలా చేస్తాం అది మహా కదా కాబట్టి ఈ మంచి అందగాడు తాను అందగాడు అని అనే అభిమానం కలిగి ఉండి కొంచెం వికారంగా ఉన్న వాళ్ళని పిలిచి వాడిని అందంగా అదే అని వాడిని అవమానం చేసి ఇట్లా మాట్లాడటం పొరుగు హీనాభిజనం ఉత్తమ అభిజన ఇత్యాది ఇప్పుడు వీడు బ్రాహ్మణంలో బ్రాహ్మణ వంశంలోనో లేకపోతే ఏదో గొప్ప వంశంలో పుట్ట అభిజనం అంటే వంశం లోకంలో ఒక ప్రసంన్నది ఇది ఉత్తమ ఉత్తమ కులము తక్కువ కులము ఎక్కువ కులము తక్కువ కులం అని ఒక తరఫు ఉంది దాన్ని బట్టి ఎద్రవాడిని అవమానించా తప్పుడుగా ఒకప్పుడు ఉండేది ఈ మధ్య ఇప్పుడు దాసి ఓ దాసి ఇలాగా అన్నా అది పని పని పని మనిషి పని చేస్తూ ఉన్నప్పటికీ దాసి ఏమి తినవడం అలాగే వాడిని తప్పు అదే అదే మంగళి ఇల్లరా అన్నాం అదేదో తప్ప అన్నట్టుగా ఈ విధంగా ఏదో వాడు చేసే పనిని బట్టి వాడిని తక్కువ చూడటం లేకపోతే వాడు పుట్టిన కులాన్ని బట్టి వాడిని తక్కువగా చూడటం తన గొప్ప కులం వాడిని అని అనుకుని పరసంగా మాట్లాడి వాళ్ళ కష్టపెట్టినట్లయితే అది మహాదోషం ఇప్పుడు మంగలి పని కానీ సాకలి పని కానీ ఇవన్నీ కూడా సమాజానికి అత్యవసరమైన సేవలు ఉంది దాంతో దోషమే ఉంటుంది తప్పే ఉంటుంది తప్పేమీ ఉండదు ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక పాఠం చెప్తున్నాడు అది ఎంత పవిత్రమైన కర్మయో వందలతోని ఎంత పవిత్రమైనది చాకల పని కూడా అంత పవిత్రమైనది అంతేగాని వీటిని ఉత్తమ అధమాన అలా విడదీసి పెట్టి ఒకరినొకరుడు పరుషంగా అనేది చాలా తప్పు శ్లోకంసారి అందాము మిగిలిన భాగము మిగిలిన స్థలము నెక్స్ట్ క్లాస్లో కనిపిస్తున్నాం శ్లోకం సార్ అందాం దంభో దత్ోిమాన దర్పోమాన క్రోధ పారుష్యమే అజ్ఞాన పాపదీ అనౌన్స్మెంట్ మందు ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశాంతి